అదివో నిత్యశూరులు అచ్యుత నీదాసులు ఎదురులేనివారు ఏకాంగీరులు రచ్చల సంసారమనే రణరంగములోన తి కామక్రోధాల తలలుగొట్టి అచ్చపు తిరుమంత్రపు టారుపు బొబ్బలతోడ ఇచ్చలనే తిరిగేరు ఏకాంగవీరులు మొరసి పుట్టుగులనే ముచ్చు పౌజుల కురికి తెరలి నడుములకు తెగవేసి పొరి కర్మము బొడిచి దూరి ఎరగుని తిరిగేరు ఏకాంగవీరులు ఒడ్డిన దేహములనే మూళ్లలోపలచొచ్చి చెడ్డయహంకారమును చెరలు బట్టి అడ్డమై శ్రీవెంకటేశునండ ఉండి లోకులనే ఎడ్డలచూచీ నవ్వేరు ఏకాంగవీరులు